పరిశుధ్ర ప్రేమ గల దేవ కృపణ తండ్రి దేవాయ సుప్రభ నీకు లెక్కలైన వందనాలు కృతజ్ఞతాస్పతులు స్తోత హలలియ రజ పరిశుద్ర సర్వశక్తిమంతుడ సర్వాధికారి నీకే వందనాల ప్రభా జీవం గల దేవా నీకు వందనాలు తండ్రి పరిశుధ్ర నీకు వందనాలు దేవాయ సుప్రభ మాకు ఒక దినం నుంచి నీకు వందనాలు తండ్రి దేవాయ సుప్రభ దిన దిన నీ యొక్క సన్నిధిలో మేము ఎదిగింపబడేలా ఆత్మీయ జీవితం మేము ఎదిగింపబడేలా సాయపడమని ప్రార్థిస్తున్నాం దేవాయసీప్రభ వాక్యం చేత మీరు మాతో మాట్లాడండి దేవాయసీ ప్రభా ప్రతి బిడని ఒక కృపలో జ్ఞాపకం చేసుకుందండి దేవ ఎంత మందితో రాలేదో ప్రభా వారి అందరినీ ప్రభా నువ్వు లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి ఉంది ప్రభా కానీ ప్రభా వాటన్నింటిలో కూడా ప్రభా మీరు మమ్మల్ని తప్పించి మమ్మల్ని భద్రపరిచి నీ రెక్కల కింద దాచిపెట్టుకునేందుకు వందనాలు తండీ దేవాయసు మేము దహించి అగ్నిలాగా తయారు కావాలా ప్రభా వాక్యం సరంగా మేము జీవించాలా దేవాయచ ప్రభ విన్న వాక్యం మేము పాటించాల ప్రభా ప్రతి వాక్యం మా జీవితంలో నెరవేర్చబడాలా ప్రభా మేమట్లా నడుచుకోవాలా ప్రభా దేవాయప్రభ నీ సన్నిధిలో మేము సన్నిధిలో మేము ఉండాలా తండ్రి దేవ ప్రార్థన మరి మీ చెప్పిన ప్రతి ప్రార్థనలో కూడా ప్రభా అన్ని కూడా ప్రభా మా జీవితంలో నెరవేర్చబడాలా దేవాయచ ప్రభాని యొక్క గా ప్రభ ఎంతో ఉంది ప్రభా కాబట్టి ప్రభ మా కూడా అనుగ్రహించని ప్రభ మా కూడా సాయం చేయని ప్రభా విరిగి నడిగిన రిజి మాకు ప్రతి వారి విషయంలో కూడా ప్రభావ మాకు క్షమాగుణం అనుగ్రహించండి దీర్ఘశాంతం అనుగ్రహించండి శాంతి సమాధానం ఐక్యత మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్న చండి దేవాయసు యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్న ప్రభావ వారిని అందరినీ రప్పించమని ప్రార్థిస్తున్న చండి దేవాయసు యొక్క ప్రాధాన్యత మీరు తోడే నడిపించండి వాక్యం చూత పాటల ద్వారా మీరే మరి పొంది ప్రభావ ద్వారా మాతో మాట్లాడండి మరియుద్దరం సద్ది చేయండి ప్రభా మరి యొక్క వాక్యంలో ప్రభా మేము నానబడలా దేవాయసు ప్రభా కంట స్వరం కి మేము ధరించుకోవాలప్పుడ ప్రతి వాక్యాలు కూడా ప్రమా నడు మేము గట్టలాగా మేము కట్టుకోవాలా అట్లా మేము తయారయ్యేలాగా సాయపడమని ప్రార్థిస్తూ ఆది అంతా మీరే మాకు తోడో నడిపిస్తారని ఏ చెప్పలేసిన నామ కూడా ప్రార్థిస్తాం తండ్రి ఆమెన్ కరు నదిలో రుధిరామదీ పొల్లీ పొల్లి పారుతుంది కరుణానది కల్వరిలోయేసు స్వామి రుధిరామది రుధిరామదీసు రుధిరామాదీసు రుధిరామాదీసు రుధిరామదీ రుధిరామదీసు రుదిరామదీసు రుదిరమీసు రుధిరామది పొర్లీ పొర్లి పారుతుంది కరుణానది కల్వరిలో ఏ స్వామి రుధిరామది నిండి ఉన్న పాపమంతా కడిగి వేయును కడిగి వేయను కడిగి వేయను నిండి ఉన్న పాప మాత కడిగి వేయను కడిగి వేయను కడిగి వేయను రండి మునుగోడిందో పాప శుద్ధి చేయను రండి మునుగోడి shuddhi cheyunu cheyunu shuddhi cheyunu shuddhi cheyunu shuddhi cheyunu shuddhi cheyunu shuddhi cheyunu విశ్వ పాప ముల నో మోసి యాగ పశువీ దే యాగ పశువీ యాగ పశువీ దే విశ్వయూ యాగ పశువీ పారి Jesus, ో కోసీ నది అయి పారి యేషు రక్తమో రక్తమూయ రక్తమోయూ రక్తమోయేసు రక్తమూయ రక్తమూయ రక్తమూయ రక్తమోయ రక్తము రక్తము చిందించకుండా పాపము పోదు పాపము పోదు పాపము పోదు రక్తము చిందించకుండా పాపము పోదు పాపము పోదు పాపము పోదు ఆ ముక్తి దాత రక్త మందే జీవమో కలదు ఆ ముక్తి దాత రక్త మందే జీవమో కలదు జీవం కలదూ జీవం కలదు జీవం కలదు జీవం కలదూ జీవం కలదు జీవం కలదు జీవం కలదు కాళు చేతలు ప్రక్కరేటోరే ఊటలో ఊరే ఊటలో కాళు చేతలు ప్రక్కరేటో డలో డలు శంభూ కడిగి వే రక్త ధారో అభి కలమో శంభ కడిగి రక్త ధారలు రక్తా ధారలు ధారలు రక్తా ధారలు రక్త ధారలు రక్తా ధారలు రక్తా ధారలు రక్తా ధారలు చిమ్మే చింది దైవా గోరే పిల్లా రుధిరామో రో పిల్ల రుధి రో గోరే పిల్లారుదిరామో పిల్లరుది రామో పిల్లలు రామో రమో రాముయ ముక్తి దాత ఉచిత మోక్షము రమో రమోయ్ ముక్తి దాత ఉచిత మోక్షము మోక్షము ఉచితం మోక్షమో ఉచితం మోక్షమో ఉచితం మోక్షమో ఉచితం మోక్షమూ ఉచితం మోక్షమో ఉచితం మోక్షమో ఉచితం మోక్షమో ఉచితం పారుతుంది కరుణానదీ కల్వరి లోయేసు స్వామి రుధిరమీ పొల్లి పొల్లి పారుతుంది కరుణానది కల్వరి లోయేసు స్వామి రుధిర రుధిరమదీసు రుధిరదీసు రుధిరమీయసు రుధిరదీయసు rudhiramadi yesu rudhiramadi yesu rudhiramadi yesu rudhiramadi praise the lord aradhinchu sthotramlu parishuddha premaana tande upamaida daya kanikaramulinda raja ni parishuddha garamaina unnatamaina srestha mera naamanki స్థుతులు స్తోత్రాలు ప్రత్యేకంగా తెలిసి వెళ్ళిస్తుంటున్నాం రాత్రికాల సమయంలో వాక్యం ద్వారా మాట్లాడి మా హృదయాలను శుద్ధీకరించి మీ సాక్షులుగా ఇలబెట్టుకోవాలి ఐసు క్రీస్తు నామలో ప్రార్థిస్తున్నంతండి ఆమెన్ నిర్గమకాండము నిర్గమాకాండము పదిహేడవ అధ్యాయము నిర్గమ కాండము పదిహేను పదిహేడవ మొదటి నుంచి చూసుకున్నాం తరువాత ఇజ్రాయేలీల సర్వ సమాజము ఎహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెపిదీములో దిగిరి ప్రజలు తమకు త్రాగా నీళ్లు లేనందున మోసేతో వాదించు త్రాగుటకు మాకు నీళ్ళు అడగగా వీళ్ళు వైగుప్తు బైలు బయలుదేరి వస్తేటప్పుడు ఇజ్రాయేలీలు సర్వ సమాజము తీను అరణ్యంలో దిగినప్పుడు మరి వాళ్లకు తాగుతున్నందుకు నీళ్లు లేనందుకు నీళ్లు లేనందున మోషయ మీద సరుగుతూ ఉన్నారు మునుగుతూ ఉన్నారు మమ్మల్ని ఈ అరణ్యములకు తీసుకొచ్చినయ్యా మాకు నీళ్లు లేవు అని వాదిస్తూ ఉన్నారు ఒక దేవుని సేవకుని తోటి వాళ్ళు వాదిస్తూ ఉన్నారు మోషయతో వాదించుతూ త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడగగా అప్పుడు మోష ఏమంటున్నాడంటే మోషే మీరు నాతో వాదించనేలా యహోవాను శోధింపనేలా యహోవాను శోధిస్తూ దైవ సేవకుని శోధిస్తే యహోవాను శోధించినట్లే అందుకనే నన్ను నాతో వాదించనేలా యహోవాను చోధించనేలా అని వారితో మోషే మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ గమనిస్తున్నాం అక్కడ అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పిగొని మోషే మీద సరుగుచు ఇది ఎందుకు మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత సంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తిరి వచ్చి వాళ్ళ మీద కలుగుతూ ఉన్నారు గుణుగుతూ ఉన్నారు వారిని విపరీతమైన మాటలతో వేధిస్తున్నారు ఎందుకంటే మా మమ్మలను మా పిల్లలను ఐగుపరి దేశంలో నుంచి మా పశువులను అన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు తీసుకొని వచ్చారు మీరని వారతు వాదిస్తున్నారు అప్పుడు మోసే యోహో వాకు ఈ ప్రజలను నేనేమి చేయదును కొంతసేపటికి నన్ను కాళ్లతో కొట్టి చంపుదురణను ఎందుకంటే మరి అన్ని లక్షల మందిని నడిపించాలంటే మరి ఇది దేవుని కృప మాత్రమే ఎందుకంటే నలభై సంవత్సరాలలో వారి యొక్క వస్త్రములు పాతగిలలేదంట చెప్పులు అరగలేదంట మరి అంత శ్రేష్టమైన ఆయన సన్నిధిలో నడిచేటప్పుడు వీరికి ఆ గునుగుడు సనుగుడు మరి మోసయ్య మీద తిరగబడడం దేవుని మీద సనగడం ఇలాంటి ఎహోవాను శోధించనేలా అని అంటున్నాడు అందుకని ఐగుప్తుల నుంచి మమ్మల్ని తీసుకొచ్చి మీరు మమ్మల్ని చంపడానికైనా అని అంటున్నారు అప్పుడు మోసయ్య అంటున్నారు యహోవాకు మొరపెట్టి పొరపెట్టుచు ఈ ప్రజలు ఈ ప్రజలను నేనేం చేయు చేయుదును కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదానను అందుకు యహోవా నీవు ఇజ్రాయల్ల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము అంటున్నాడు ఇజ్రాయేల్ కొంతమంది పెద్దలను తీసుకొని నీవు ముందు వెళ్ళు ముందు పొమ్ము నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పొమ్ము అంటున్నాడు నదిని కొట్టిన కర్రను చేత పట్టుకొని పొమ్ము ఇదిగో అక్కడ ఓరేబులో ఓరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను అంటున్నాడు దేవుడు మోషేకు నేను ఎదురుగా నిలుస్తా నీకు ఆ కర్ర పట్టుకొని ఎల్లు అంటున్నాయి నీకు నేను ఎదురుగా నిలిచేదను నీవు ఆ బండును కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా మరి దేవుడు చెప్పినట్టు వినాలి కాబట్టి ఆయన ఆ కర్రను తీసుకొని మరి ఓరేబు కొండకు వెళ్ళినట్టుగా ఇక్కడ గమనిస్తున్నాం ఆ బండను ఆయన ఏమంటున్నాడంటే నీకు ఎదురుగా నిలిచేదను నువ్వు ఆ బండను ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవియగా మోస ఏం చేసినడు తర తీసుకొని వెళ్ళి ఆ బండకు ఎదురుగా ఇలవడ్డాడు అయితే మోషే ఇజ్రాయిల పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసిండట అట్లు చేసాను అందరినీ పోగు పెద్దలను పెద్దల ఎదుట పెద్దల కన్నుల ఎదుట ఇట్లు చేసిన అప్పుడు ఇజ్రాయేలీలు చేసిన వాదము వాదమును బట్టి బట్టియుహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించుటను బట్టియు అతడు ఆ చోటికి మిసా అని పేరు మిస్స అని మెరిబ అని పేరు పెట్టినట్టు ఎందుకంటే మరి అక్కడ దేవుడు మన మధ్య ఉన్నాడో లేడో అని అక్కడ కూడా శోధిస్తున్నట్టుగా చూస్తున్నాం ఎందుకంటే దేవుని మాట అవునంటే అవును కాదంటే కాదు అందుకని ఆ సర్వ సమాజమును నువ్వు పోగు చేసి ఆ బండను కొట్టమన్నాడు అప్పుడు అతను కొట్టగా సమృద్ధిగా నీళ్లు వచ్చినట్లుగా మనము ఇక్కడ గమనిస్తున్నాం అందుకనే దేవుని మాట ఎప్పుడైతే మరి మూషి విన్నాడో అప్పుడే సమృద్ధిగా నీళ్లు తేవడానికి దేవుడు సహాయపడ్డాడు ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు సర్వసృష్టికి ఆది సంబుతుడుగా ఉన్నాడు అందుకనే మోషేతో నేను నీకెదురుగా వస్తాను కాబట్టి నువ్వు ఆ బండ పట్టితే ఆ బండ నుంచి నీళ్ళు నేను రప్పిస్తాను అంటున్నాడు అందుకనే దేవుడు ఎప్పుడైనా కూడా నమ్మదగిన వాడు అదే మరి సంఖ్యాకాండము ఇరవై అధ్యాయంలో కూడా మరి దేవుడు విధంగా మాట్లాడుతున్నాడు సంఖ్య సంఖ్యాకాండము ఇరవై అధ్యాయము మొదటి నెలయందు ఇస్రాయేలీయుల సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా అక్కడ బండను వచ్చాడు ఇక్కడ కూడా మాట్లాడుతున్నాడు దేవుడు సర్వ సమాజము సీను అరణ్యముకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి వీళ్ళు సీరు అరణ్యముకు అక్కడ వాళ్ళు కాదేశు ఆ దిశలో దిగారంట ఈ సర్వ సమాజం మొత్తం అక్కడ మిరియాము తనిపోయి పాతి పెట్టబడెను మోసే సహోదరి అహరోను సహోదరులు సహోదరి అయిన మిరియాము చనిపోయిందంట చనిపోతే పాతి ఆ సమాజంకు నీళ్లు లేకపోయినందున వారు మోసే అహరోనులకు విరోధముగా పోగేది ఇక్కడ కూడా ఇదే జరుగుతుంది నీళ్లు లేవు మాకు మాకు నీళ్లు కావాలని మోసేతో వాదిస్తున్నట్టు గమనిస్తున్నాం ఎందుకంటే మరి ఇక్కడ కూడా అదే ఎదురవుతుంది కాబట్టి ఇక్కడ మరి మోసే ఆహ్నల మీద విరోధముగా పోగేయరంట జనులు మోసేతో వాదించుతూ అయ్యో మా సహోదరులు యహోవ ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు అంటురు ప్రజలు మా సహోదరులందరూ చనిపోతున్నారు కదా మేము కూడా చనిపోతే ఎంతో మేలు అని వాళ్ళు ఎటకారం చేసినట్టుగా మాట్లాడతారు ఎంతో మేలు కదా అంటారు అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవున్నట్లు ఈ అరణ్యంలోనికి ఎహోవ సమాజమును మీరేలా తెచ్చి అని వాదిస్తారు మేము ఈ అరణ్యంలో చనిపోతుకు మీరు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ అరణ్యంలోనికి ఈ యహోవ సమాజం సమాజమును మీరు ఎలా తెచ్చి తిరిగి అంటున్నారు ప్రజలు వారతో వాదిస్తురు ఈ కాని చోటికి మమ్మను తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్మల్ను ఎలా రప్పించి తిరిని తప్పించి అని వాదిస్తున్నారు మరి దేవుని సేవకులతో అట్లా వాదిస్తే వీళ్ళు ఎప్పుడు సనుగుడు గొనుగుడే మరి ఐగుప్తు నుంచి బయలుదేరిన వద్దుగా ఇదే తంతుతో వారిని వేధిస్తూ దేవుణ్ణి శోధిస్తూ ఈ విధంగా మరి ఈ అరణ్యములో గురించి వాళ్ళు ఈ యొక్క ఆయనను శోధిస్తున్నట్టుగా మనము గమనించవచ్చు అయితే ఐగుప్తు ఐగుప్తు నుండి మమ్మను ఏలా రప్పించి ఈ స్థలములో గింజలు లేవు అంజురాలు లేవు ద్రాక్షలు లేవులేమంట కిరణికి గింజలు లేవు అంజురాలు లేవు ద్రాక్షలు లేవు దానిమ్మలు లేవు త్రాగుటకు నీళ్లు లేవనిది తాగుటకు నీళ్లు లేవనిదంట అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారం యొక్క దారంలోకి వెళ్ళి తాగిల పడి ఎహోవా అప్పుడు ఏం చేశారు మరి వీళ్ళు మోషే అహరోనులు లేచి వీళ్ళ మాటలు తట్టుకోలేకపోయి అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్ష గుడ గుడారమ్మ యొక్క ద్వారంలోనికి వెళ్ళి ఆగిల పడ్డారంట అయ్యా మనం ఏమైతే ఈ ఈ మాటలు తట్టుకోలేము మరి మిమ్మల్ని శోధిస్తురు మమ్మల్ని వేధిస్తున్నారు దీనికి మరి మీరే పరిష్కారం చూపాలని ప్రార్థించినప్పుడు యహో మహిమ వారికి కనబడేను అప్పుడు దేవిని మహిమ మరి అహరోనకు మోషయ్యకు కనబడినట్లుగా చూస్తున్నాం అందుకని అప్పుడు ఆ తాగిలపడగా యహోవ మహిమ వారికి కనబడను అంతటా యహోవ మోషయ్యకు ఇలాగా సెలవిచ్చాను నీవు నీవు నీ కర్రను మళ్ళీ అదే మాట నీవుడు చెప్తున్నాడు నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనను నీవును నీ సహోదరుడైన అహరోనను ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము అంటు అక్కడనేమో బండను కొట్టుము అన్నాడు అక్కడనేమో ఆ సమాజము పోగు చేసిన తరువాత వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడము అంటుడు అది నీళ్ళిచ్చును అదే నీళ్ళిస్తుందంట మాట్లాడితే నీవు వారి వారి కొరకు వీళ్లను బండలో నిండి తప్పించి సమాజమునకును వారి పశువులకునూ త్రాగనిమ్ము అని మోషేతో చెప్తున్నాడు అయితే మరి ఆయన యహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయను అయితే ఈ మోసే దేవుని మాట చొప్పున ఆ కర్రను తీసుకొని వెళ్ళి అతనికి ఆజ్ఞాపించినట్లు మోసే ఆయన ఆయన సన్నిధి నుండి ఆ కరను తీసుకొని పోయాను తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసిరంట ఎంత విసిగిపోయిరో మరి వాళ్ళని ఎంత మాటలు అన్నారో కాబట్టి విసిగిపోయి ఆ సమాజమును ఎదుట ఆ సమాజము పోగు అతడు వారితో మోసే అంటున్నాడు పోగు అతడు వారితో ద్రోహులారా అన్నాడు మోషే గారు ద్రోహులార వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు నర్పించవలన మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు నర్పించవలన అని మోషే ద్రోహులార అని మరి ఆ మాట అన్నట్టుగా చూస్తున్నాం ఎందుకంటే ఈ మాట ఎప్పుడైతే అన్నాడో దేవునికి వ్యతిరేకంగా మారిపోయినట్టు ఇక్కడ గమనిస్తాం ఎందుకంటే కాని మాట పలికాడు అని కొన్ని చోట్ల రాయబడి ఉంటుంది ద్రోహులార అంటే అది దేవునికి వ్యతిరేకమైన పదం ఆయన సమాజమును సమాజానికే వ్యతిరేకంగా మాట్లాడినావు నాకే వ్యతిరేకంగా మాట్లాడినావు దేవుడు కొన్ని చోట్ల ఈ మాటను మనకు చూపిస్తాడు అందుకని మరి ద్రోహులార అన్నందుకు వాళ్ళు అక్కడ మరి దేవునికి ఇష్టమైన కార్యం కాకుండా మరి ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం ఆ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలనా అని అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా ఏమన్నాడు ఇక్కడ బండతో మాటలాడని అక్కడ కొట్టినావు కదా ఇక్కడ బండతో మాటలాడను కానీ ఇక్కడ ఆయన ఆ కోపంలో ఆ బండను రెండు మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను ఆయన ఆయన ఒకటి చెప్తే ఒకటి చేసిన కానీ దేవుడు మాత్రం అన్యాయస్తుడు కాడు కాబట్టి నీళ్లు మాత్రము కొట్టినా సరే మరి నీళ్లు మాత్రం బండను నుంచి నీళ్ళు అందుకనే మరి ఆ ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను సమాజమును పశువులను తాగాను ఇప్పుడు సమాజము పశువులు అన్ని తాగాను అప్పుడు యహోవా మోసే అహరోలతో మాట మోషే ఆహరణులతో మీరు ఇజ్రాయేలుయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతే గనుక ఇక్కడికి వెళ్ళి మొదలైంది మోషేకు అహరోహులకు మరి మనం కూడా దేవుని విషయంలో ఏ అంత సమాజమును అన్ని లక్షల మందిని జరిపించిన మోషే ద్రోహర అన్నందుకే ఆయన నా మీరు వాళ్ళ కన్నుల ఎదుట నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు సన్మానించినట్లు నన్ను నమ్ముకోనకపోతుంది కనుక ఈ సమాజమును నేను వారికి వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరాని చెప్పిండట ఈ సమాజమును నేను ఇచ్చు దేశంలోనికి వీరిని అయితే మీరు తోడుకొని పోరు అని చెప్పిండు అవి మిరిబా జలములనబడిన ఇలా ఏల అనగా ఇస్రాయేలీయులు యహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్య తను పరిశుద్ధపరుచుకున్నాడంట దేవుడు పరిశుద్ధ పరచుకున్నాడు అందుకనే మరి దేవుని మాట ఏమాత్రము రాకుండా ఒక్క కాని మాట ద్రోహులారా అన్నందుకు మోషేను మరి అహరోను ఈ విధంగా మరి దూరపరిచినట్టు గమనిస్తాం ఎందుకంటే అప్పుడు ఐరవై రెండవ వచనంలో అప్పుడు ఇజ్రాయేలీల సర్వ సమాజము కాదేశులో నుండి సాగి హోరు కొండకు వచ్చను వచ్చిందంట ఇజ్రాయేల్ సమాజం కాదేశుల నుండి సాగి హోరుకొండకు వచ్చింది అయితే ఎహోవా ఏదోమో పొలిమీరల యుద్ధనున్న హోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చినట నన్ను సన్మానించలేదు కాబట్టి మీరు ఎంత సేవకులైనా కానీ నేను ఒక్కెవరైనా కూడా మనం కూడా ఇంకొవరైనా కూడా అది ఎంతటి వారైనా కానీ దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తే ఏ విధంగా ఉంటుందో అని ఇక్కడ చూపిస్తుంది పోరు కొండలో మోషే అహరోనులకు ఇలాగ సెలవిచ్చను అహరోను తన పితరులతో కూడా చేర్చబడును అంటు అన్నదేమో మోషే కానీ అహరోను గురించి చెప్తుండే ఇక్కడ అహరోను తన పితరులతో చేర్చబడిన వేల అనగా ఇక్కడ మళ్ళా చెప్తుంది మొరి మిరిబా నీళ్ళ యొద్ మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి తిరిగి అక్కడ మాట మాత్రమే తిరుగుబాటుగా కనిపిస్తుందంటే క్రియల రూపకంగా మనుషులు ఎంత తిరుగుబాటు చేస్తారో దేవుని మీద అప్పుడైనా అదే పాపము ఇప్పుడైనా అదే పాపము ఆజ్ఞ అతిక్రమమే పాపము మరి అహరోను ఏం ఏమన్నట్లుగా అక్కడ ఆయన మాటలు కూడా రాయబడలేదు కదా కానీ మోషి అన్న మాటలకు మొదట పనిష్మెంట్ ఇస్తున్నాడు ఆహరోను తన పితరులతో చేర్చబడును ఎలైనగా మెరీ నీళ్ళ యొద్ధ మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి గనుక నేను ఇజ్రాయేలియకును ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు ఇంత దేవుడైతే అన్యాస్తుడు కాదు కానీ మాత్రం వాళ్ళను ప్రవేశింప ప్రవేశింపడు అని చెప్పేసి మరి మరి మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నామో గమనించుకోవాలి అంత సేవకులు అన్ని లక్షల మందిని నడిపించిన ఆ యాజకులు వారు ప్రార్థిస్తే రెండు పాయాలు సముద్రం అయిపోయిన యాజకులు నీళ్లను రక్తంగా మార్చుకు మార్చిన సేవకులు వాళ్ళు తరలను పాములుగా చేసిన యాజకులు ప్రార్థిస్తే ఆకాశం ఉండి మన్నాను గురిపించిన యాజకులు మరి వాళ్ళే ఒక్క మాట పొరపాటు చేస్తే దేవుడు వారిని అనాన దేశానికి పోకుండా అహరోహుడు అహరోను తన పితృలతో ఏడ్చబడును అని చెప్తుడు ఎందుకు అని అడగలేదు ఆయనే చెప్తున్నాడు మళ్ళీ ఏల అనగా పెరీ మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేస్తే కనుక నేను ఇస్రాయేలీలకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు ఎవరు అహరోను నీవు అహరోను అతని కుమారుడైన ఎలియాజరును తోడుకొని ఓరు కొండ ఎక్కి అహరోను వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాదరుకు తొడ్డిగించుకుంటాడు ఓరుకొండ ఎక్కిన తర్వాత మరి తన వాళ్ళు ఏమాత్రం కూడా అడ్డు చెప్పకుండా మరి ఎక్కినట్లుగా మరి దేవుడైతే మాట తప్పని వాడు మరి ఆయన అన్నాడంటే అది అహరోనకు తెలుసు నేను చనిపోతానని ఆయన కూడా ఆయన ఆ కొండకి ఎక్కేసాడు అహరోన్ వస్త్రములు తీసి అతను కుమారుడు ఎలియాదకు తొడిగించుకు అహరోను తన పిత్రులతో చేర్చబడి అక్కడ చనిపోయాను అని దేవుని మాట ఏ మాత్రమైనా పుల్లు కూడా పోలే కదా చేర్చబడతాడు అని చెప్పిండు చేర్చబడ్డాడు ఎక్కువ ఆజ్ఞాపించినట్లు మోసేసేసాను సర్వ సమాజం చూస్తుండగా వారు ఓరుకొండ ఆ నెక్కిరి మూర్షి అహరోనులు వస్త్రములు తీసి అతని కుమారుడైన ఎలియాదరకు తొడిగించినట తర్వాత ఇతడే యాజకుడు ఎందుకంటే ఈ దేవుడు సమాజము ఎంత సనికి గునిగి తప్పు చేసినా కానీ వాళ్ళను మాత్రం సమర్థిస్తూనే ఉన్నట్టుగా ఇక్కడ ఎందుకంటే కాని మాట అంటే ద్రోహురారా నేను బండ మీకు నీళ్లు రప్పించాల అన్నంత మాత్రాన వీళ్ళు పాపం చేసిన వారిగా ఇక్కడ మనము గమనిస్తున్నాము అందుకని ఆహర్ను ఆ సర్వసామాజమును నడపటకు ఛాన్స్ లేకుండా చేశాడు మరి మనము ఎన్ని తప్పులు చేస్తున్నామో మరి దేవుడు ఎన్ని మనం ఎన్ని మనం ఎంత సమర్థించుకుంటున్నామో చేస్తున్నాం కానీ మనం కూడా గమనించుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరూ బలహీనుడే కానీ ఈష్టిలో బలవంతులుగా ఉండటకు ప్రయాసపడాలి ఎందుకంటే ఆయన మాట వినందుకు మాత్రమే ఆ బండలో నుంచి నీళ్లు రావడానికి కారణమేంది అసలు ఆ బండ మహిమ ఏంది నేను ఎదురుగా వస్తా నువ్వు ఆ బండతో మాట్లాడా అసలు బండను కొట్టుమన్నాడు కానీ అలా చేసినట్టుగా చెప్పినప్పుడు కొట్టలేదు కొట్టుమన్నప్పుడు మాట్లాడలేదు అయితే ఆ విధంగా దేవుడు క్షమించిండు కానీ ధర్మ సమాజములు ద్రోహులారా అన్నంత మాత్రాన వాళ్ళను లేదు మరి ఇక్కడ మోసే గారు మరి దిత్యుపదేశండము దిత్యుపదేశండము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ముప్పై నాలుగవ అధ్యాయము దిత్యుపదేశండము ముప్పై నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో ముప్పై నాలుగు మోషే మోర్షే ఎహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి పొందారు అయితే ఇతడు కానాన దేశములో ప్రవేశించినట్లుగా మనకి ఏమాత్రం కూడా కనిపించదు మీద దేవుడు దూరం నుంచి ఆ దేశ ఆ దేశమును అతనికి ఎహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఈ మాటల కింద ఉంటుంది తర్వాత ఇక్కడ ఐదో వచనంలో ఏమంటుందంటే మోర్షే ఎహోవ మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందిన మరి ఆయన ఆ కానాన దేశంలో అడుగు పెట్టినట్టుగా కనిపించింది ఎందుకంటే మరి ఆ సర్వ సమాజము ఎదుట ఆయన పరిశుద్ధతను వారు సన్మానించలేదు కనుక ఆయన పరిశుద్ధతకు మనం ఎప్పుడు పరిశుద్ధ ఆత్మ దేవునికి మనం ఎప్పుడు వ్యతిరేకం చేసినా కూడా పాపక్షేమాపణ ఉండదు ఎందుకంటే మనుష్య కుమారునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే పాపక్షేమాన ఉంటుందేమో కానీ ఈ పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడితే పాపక్షేమాపణ ఎంత మాత్రమో ఉండదు కాబట్టి ఆయన ఈ యొక్క ఆ మోయాపదేశంలో మృతి పొందిందంట ఈ మోషే ఈ యొక్క గొప్ప సేవకుడు మృతి పొందినం అని ఐదో వచనం ముప్పై నాలుగో విధంలో మనకు ఆనాటి నుంచి కూడా దేవుడు అన్యాయస్తుడు ఎప్పుడు కాదు మరి ఆయన మాటను వాళ్ళు సన్మానించలేదు కాబట్టి ఆయన ఆ విధంగా చేసినట్లుగా మనము చూస్తున్నాం అదే మరి కురంది పత్రిక ఒకటొకరంది పదవ అధ్యాయంలో మనం చూస్తాం ఒకటొక్క రంది పదవ అధ్యాయము మొదటి నుంచి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు అని పౌలు గారు మాట్లాడుతున్నారు ఎందుకంటే అప్పుడు జరిగిపోయిన సంగతి ఏ సంగతి ఇది ఆనాడు ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఏ విధంగా ఆయన సనుగుకుంట గునుగుకుంట వచ్చి ప్రజలతోటి ఈ విధంగా శోధించి వేధించి అతన్ని విసికించి కనీసం కాన దేశాన్ని పోతందుకు కూడా వాళ్లకు అవకాశం ఇవ్వకుండా ఈ గుణికి సరిగిన ప్రజల విషయం గురించి మరి ఈ పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం సహోదరులైన ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని అదేదనగా మన పితరులందరూ మేఘం కింద అది మేఘం కింద దేవిని మేఘం కింద ఉన్నారంట అప్పుడు వారందరూ సముద్రంలో నడిచిపోయి సముద్రంలో అరణ్యలేల మీద నడిచిపోయారంట అందరూనూ మూషేను బట్టి మేఘంలోనూ సముద్రంలోనూ బాప్తిసం పొందిరి అని ఆ రోజులల్లా కూడా బాప్తిజము పొందిరి అని మాట్లాడుతున్నాడు పౌలు గారు అందరూ మోసీను బట్టి వేగంలో సముద్రంలోనూ బాప్తిజము పొందిరి అని అంటుంది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి ఆత్మ సంబంధమైన ఆహారం ఒకే ఆహారం మరి మన్నాను భుజించిరి అని చెప్తుంది అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి ఏలయనగా ఏలయనగా ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి అంటు పనీయ వెంబడించిందట ఆ బండ బండ వారిని వెంబడించిందంట తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది తాగిరి ఆ బండ ఎవరంట క్రీస్తే అని ఇక్కడ చెప్తుండండి అక్కడ మర్మము ఇక్కడ బయలుపడ్డది ఆ బండ ఎవరు అంటే ఆ బండ క్రీస్తే ఆత్మ సంబంధమైన బండలోనిదే తాగిరి అంట ఆ బండ క్రీస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిన కనుక అరణ్యంలో సంహరించబడిరి అని మరి దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తే దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడితే ఎవరైనా కూడా అదే ఎందుకంటే అంత పెద్ద గొప్ప సేవకులు ఆయన కారణాన దేశం లేకుండా పోకుండా వేరే దేశాలలో వారిని చంపినట్లుగా చూస్తున్నాం అందుకనే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడ్డారంట వాడు ఇవి జరిగినాయి కాబట్టి ఈ కొత్త నిబంధనలో పౌలు గారు మాట్లాడుతున్నారు అందుకని తనికి గునిగి సంహరింపబడ్డారంట వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండాట్లు మన మనసు ప్రపంచాన్ని మొత్తం మనకున్న కూడా ఆశ మాత్రం చాలు కానీ ఇక్కడ మరి పౌరులు గారు చెప్తున్నారు ఎందుకంటే ఏ విషయమైనా ఆశిస్తే అది కానిది ఇది ఇంపాసిబుల్ అన్నది ఎందుకు ఆశించడం అవసరం ఉన్నదాన్ని తృప్తిపడి దేవిని గనపరచడంలోనే ఆయన మనకు సమృద్ధి దాంట్లోనే దయచేస్తాడు అందుకనే వాళ్ళు ఏమన్నారు అరణ్యంలో వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నాయండి ఇవి ఒక ఎగ్జాంపుల్ గా ఉన్నాయి జాగ్రత్త ఇవి ఇవి ఇవి మర్చిపోకూడదు అని చెప్తున్నాయి జాగ్రత్త జాగ్రత్త గురించి దుష్టాంతములుగా ఉన్నాయండి ఇవి ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నవి జనులు తినుటకు త్రాగుటకు త్రాగుటకును కూర్చుడుటకును లేచిరి అని అనేది లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వాళ్ళే మీరు విగ్రహారాధికులై ఉండకూడదు మనుషులను ఎక్కువ ప్రేమించినా విగ్రహారాధనే కదా ఎక్కువ ఎవరిని ప్రేమించినా అది విగ్రహారాధనే కదా డబ్బైనా ఇల్లైనా మనకున్న అతి విలువైనది ఏ దేన్ని ప్రేమించినా అది విగ్రహారాధనకే సమానంగా ఉంటుంది కాబట్టి అట్లా ఉండొద్దు అంటుండే మీరు విగ్రహములైన విగ్రహారాధకులై ఉండకూడదు అంటు మరియు వారి వాలే అంటుండదు వారి వల్లే మనం వారిని ముందు పెట్టి మనకు చూపిస్తు వారి వల్లే మనము వ్యభిచరింపక ఎందుము వారిలో కొందరు వ్యభిచరించి నందున ఒక్క దినందుననే ఇరవై మూడు వేల మంది కూలిరి వ్యభిచారం అంటే ఈ విగ్రహారధ కూడా వ్యభిచారంతో సమానం అందుకని దేవుడు ఒక మాట చేయకూడదు అని చెప్పినప్పుడు వాళ్ళు అదే వ్యతిరేకమైన పనులు తీసుకుంటొచ్చి ఎంతమంది ఒక్క రోజుననే ఒక్క దినముననే ఇరవై మూడు వేల మంది కూలిది అంటు మనము ప్రభువును శోధింపక ఇప్పుడు అప్పుడు యహోవాను శోధించరు వేధించురు మోసేను వేధించరు ఇప్పుడేమంటుడు మనము ప్రభువును మన ప్రభువు వయసు ప్రభువును మనము ప్రభువును శోధింపక ఎందు వారిలో కొందరు శోధించి సర్పంబుల వలన నశించిరి మనం మనము శోధించకూడదు దేవిని చోధింపక రుందము వారిలో కొందరు శోధించి సర్పంబుల వలన నశించిరి మనం నశింపకుండా ఉండాలంటే దేవిని మనకు ఇంత ప్రార్థన చేస్తున్నాం కదా మనకేం జరగట్లేదని ఆ శోధించడము ఆయన మీద సనగడము గుణగడము కాని మాటలు కనిసము కాని మాటలు కూడా మనుషులు అంటారేమో గాని మోషే మాత్రం ద్రోహులారా అని మాత్రమే అన్నాడు కానీ ఆ మాటకే దేవుడు అంత శిక్ష విధించి దేవుడి మాట అంత పౌరుంటది అందుకని మనము వీళ్ళ విషయంలో మనము ఉండకుండానట్లుగా సర్పముల వలన నశించి వీరు శనుగకుడు మీరు తనుగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించి ఇంత విదంగా ఇన్ని జరుగుతున్నా కూడా మనుషులు మరి మారట్లేదు ఇంకా అప్పుడన్న ధర్మశాస్త్రము ఇప్పుడు ఈ కాలాన్ని చూస్తే అదే మేలనిపిస్తుంది ఒకరిని ఏదైనా తప్పు చేస్తే వారికి ఎంబడి పనిష్మెంట్ ఇస్తే ఈత వారికి భయమై ఆ తప్పు చేయకుండా ఉండేవారు కానీ ఈ కృప విస్తరి విస్తరించింది దేవుడు ప్రేమామయుడు అని విపరీతమైన ఎక్కడ చూసిన ఎక్కడ చూసినా పాపాలే అందుకని మీరు సనుగకుడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేతనాశించి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంత మనకు బుద్ధి కలుగుటకే రాయబడినని మాట్లాడుతున్నాడు పౌన్ మనం దేన్ని మరి ఆదరం చేసుకుందాము మనం ఆదరణ చేసుకోవడానికి మన మనకు ఉన్న ఆధారం ఏంది మనలో ఉన్న జీవమే ఆయనది మరి ఆయన మాట మనం వినకపోతే ఆయన ఇచ్చే ఊపిరి మనం లోపలికి తీసుకొని మళ్ళీ బయటకు వదిలే నోటిలో నుంచి ఊపిరి మాత్రం కూడా మనం సొంతం ఆపలేము మన కడుపులోకి వేర్చుకొని ఎంత వేర్చుకొని మళ్ళీ అంత వదిలేస్తాం అదే మన సొత్తు కాదు మరి ఇవన్నీ మనం కావాలని దీన్ని ఏం చేసుకుంటాం ఊపిరి ఆగిపోయినాక ప్రపంచాన్ని ఒంటితో చేతితో జయించిన వాళ్ళే కలబ గర్భములా కలిసిపోయినట్టుగా మనం గమనిస్తూనే ఉంటాం ఎన్నో స్టోరీలు చదువుతూ ఉంటాం కానీ ఈ సనుగుడు గునుగుడు ఈ సంహారకుడు చేత నశించుడు ఇవన్నీ దుష్టాంతములుగా ఉన్నాయి అని చెప్తున్నాడు రాష్ట్రకి వస్తే ఏమంటున్నాడు యుగాంతం అంటున్నా మనకు బుద్ధి కలుగుటకే రాయబడి ఉన్నాయి అటు అందుకని ఏమంటు కరెక్టే ఉన్నా అని ఒక మనిషి అనుకుంటుంది నేను అన్నిట్ల కరెక్ట్ ఉన్నా అని అనుకునేవాడు ఏమి జీవంతం అందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడ అందుకనే నేను కరెక్ట్గా ఉన్నా అనుకునేవాడు ఎప్పుడే కానీ జాగ్రత్తగా ఏం చూసుకోవాలంటే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళేమో ఎంత జ్ఞాని అయినా కావచ్చు అతిశయపడి నేను కరెక్ట్గా ఉన్న నరుగుట్లో అందరిలో నేను కరెక్ట్గా ఉన్నానని మాత్రం అనుకుంటే మాత్రము అది దేవుడు ఒప్పుకునే మాటలు కావు అందుకనే తాను నిలుచుతున్నానని తలంచుకున్న వాడు పడకుండా ఉన్నట్లు చూసుకునే వాళ్ళని అంటుంది మరి మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటే మరి దేవునికి మన మాటలు చాలా తక్కువగా ఉండాలి మన మాటలు మన నోటి మాటలు చాలా తక్కువగా ఉండాలి ఈస్ట్లో అదే దేవునికి మన విధేయత చూపినారు విస్తారమైన మాటల దోషం ఉండక మానదన్నట్లు మనము మాటలలో చాలా ఆయనకు ప్రీతికరంగా ఇతరులకు మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్న మనం నోటి నుంచి వచ్చే మాటలు మరి ఉప్పుగా మరి ఉండాలి మీరు లోకానికి వేలుగై వెలుగుగా ఉండాలి అంతేగాని మన మాటల వల్ల ఇతరులను బాధపరిచి మరి దేవునికి అవమానం తీసుకొచ్చి రాగా ఉండకూడదు ఎందుకంటే మరి కాని మాట వాళ్ళు పలికినట్లు అక్కడ క్లియర్ గా రాయబడింది ద్రోహులారా అనడది మోసే మరి కానా దేశానికి వెళ్ళలేదు అహరోను తోరు కొండలో చనిపోయాడు ఇవన్నీ సంహరించి మరి శోధించి మరి వేధించి వారిని వేధించి వీళ్ళు ఏం చేసిరు సంహార కొన్ని చేతి చనిపోయారు వ్యభిచరించి చనిపోయారు సర్పాలతోటి కాటేయబడ్డరు ఈ యుగాంతం మన మనకు కనీసం బుద్ధి కలుగుతుందేమో అని బుద్ధి కలుగుటకే రాయబడెను అని రాయబడినది అందుకనే తాను నిల్చుతున్నానని తలంచుకునేవాడు పడకుండాట్లు జాగ్రత్తగా చూసుకునే అని చెప్తున్నాడు మరి పౌరులు గారు మరి అక్కడ నుంచి మాట్లాడుకుంటూ దేవుడు మరి ఇప్పుడు ఈ కాలాన్ని కూడా మనం ప్రభువును శోధించొద్దు అంటుంది ఇక్కడ కింద శోధించలేలా అని మాట్లాడండు పౌరుడు మోసేదాన్ని నాతో వాదించలేలా మీరు యహోవా శోధించని ఎలా అన్నారు ఇక్కడనేమో ప్రభువును మనము చోధింపుద్దు అంటుండం చోధించకూడదు మనం ప్రభువు అవులు గారు మరి మనము మరి క్రీస్తును క్రీస్తు ప్రజలు శ్రమను పొందుతున్నప్పుడు మన సౌలు ఇదే సౌలు కవులుగా ఉన్నప్పుడు ఒక మాట అంటాడు అది సౌలు ఆ ఎందుకు హింసించుతున్నావు అంటే నేనెప్పుడు నిన్ను హింసించిన అంటే నువ్వెవరు నువ్వెవరు అంటే నువ్వు హింసించున్నా వేసు నువ్వు అంటాడు నేను నిన్ను ఎప్పుడు హింసించిన అంటే అయితే ఆయన ప్రజలను హింసిస్తే ఆయనను హింసించినట్లే అందుకనే మనము తోటి సహోదరుని ఎన్నువల్ని పొరుగువాన్ని ప్రేమించు అన్నదే ఈ దేవుడు అతనిలో ఇతరుల పట్ల ఉంటాడు మనలో ఉంటాడు మరి ఆమెలో ఉన్నప్పుడు మనము ఒకరిని మాట అంటే ఆ దేవుని అన్నట్టుగానే అందుకనే నిండు వల్లే నీ పొరుగు వాన్ని అది మొదటి ఆజ్ఞగా మరి నిన్ను నిన్ను నీ తల్లిదండ్రులను సన్మానించువాన్ని దేనికి విధేయుల మొదట మనము దేవుని ఎందుకు భయభక్తులు కానీ సనగకుండా గునగకుండా సంహారకుని చేత సంహరింపబడకుండా నశింపకుండా మరి యుగాంత మనకు బుద్ధి కలుగుట ఇవన్నీ చెప్తున్నామని మరి పౌలు గారు మరి పరిశుద్ధాత్మధార రాయబడిన మాటలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం ఎందుకంటే మనము ఈమో ఉన్నదే మనము యుగాంతము లాస్ట్ ఫైనల్లో కానీ మరి చాలా జాగ్రత్తగా మరి ఎవరు మనం పరీక్షించుకుంటే అసలు రాజ్యంలో మనకు ప్రవేశం ఉందో లేదో మన నడబడి మన చూపున మన నడక మన తలంపులు మరి మన ఆలోచనలు మన మనం చేసే ప్రతి అడుగులో మనం కరెక్ట్గా ఉన్నామని గమనించుకొని దేవునికి వ్యతిరేకమైన కార్యం లేమో ఉందేమో ఉదంత మనం చేసిన పాపాలు శాపాలు నరక శిక్ష అయిన కలవరిసం భరించండి కాబట్టి మనం ప్రతిదినం మన పాపాలు ఒప్పుకోవాలి కానీ ఆ పాపము ఆ తలంపు వచ్చేంత వరకు కూడా మనము చూసుకోవద్దు ఎందుకంటే క్రీస్తు ఎందుకంటే క్రీస్తు కలిగిన మనసు ఎవరి అందు ఉంటుందో వారు ఎప్పుడైనా కూడా పాపము చేయరు క్రిస్తూ కలిగిన మనసు మనం ధరించుకొని ఉండటకు మనం ప్రయాసపడాలి మరి మనము సన్నగకూడదు గునుగకూడదు ఒకరి మీద ఎందుకంటే తీస్తే ప్రభువే ఒప్పుకున్నాడు ఎలా నన్ను నువ్వు హింసిస్తున్నావు అంటాడు నిన్ను ఎప్పుడు అంటే నా ప్రజలను వివిస్తే నన్ను హింసించినట్టే కదా అందుకని నిన్ను మరి నీ పొరుగు వారిని ఇది జీవము కలిగిన మాటలు మరి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయబడిన మాటలు మరి ఈ వాక్యము మన హృదయంలో భద్రపరచుకున్నటకు మనం ప్రార్థించుకున్న వాక్యం దేవుడు జీవించిన దాకా ప్రార్థిద్దాం స్తోత్రములు ప్రభు పరిశుద్ధమైన తండ్రి మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తో స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ఆయన ప్రభావ మాకంటే అందచందాలు గలవారు చక్కని జ్ఞానస్తులు నేను స్తుతించి గనపరిచిన వాళ్ళు కూడా ప్రభావ ఈ లోకాన్ని ప్రభా వచ్చి వెళ్ళిన అనేక మంది ఉన్నారు ప్రభా కానీ ఆయన ఇచ్చిన మీరు మాకు సజీవ లెక్కలో మమ్మల్ని స్థుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభు ఇది గనపరుస్తున్నాం మహిమపరుస్తున్నాం నాయన ప్రతి ఒక్క విషయంలో ఆయన మొదటిని అధికారంలోకి మేము ఒప్పుకొని ప్రయత్నించి ఆయన మీ ఆత్మ నడిపింపు దయచేయండి మొదటని అధికారములకు మేము ఒప్పుకొని ఇది గనపరుచులకు సహాయం అనుగ్రహించండి ప్రభా ఎందుకంటే ఈ లోకంలో నాయన భార్య కాదు తల్లి కాదు తండ్రి కాదు ఎవరికి ఎవరు కాదు ప్రభు కారణం ఒక్కడవే తండ్రి మరి మాకు ఆదరవు మాకు సమస్తమైనందుకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా ఆయన మమ్మల్ని మేము ప్రతిదినం పరీక్షించుకోవాలి ఆయన మమ్మల్ని మేము నలగొట్టుకోవాలి ప్రభు ఆయన నీ ప్రేమ సువార్తను ప్రకటించాలి అయా మరి నీతో తిరిగిన తోమ ప్రభా మరి నా తండ్రి మా భారతదేశానికి వచ్చి మీరు పంపించారు ఆయన అతడు నాయన అప్పుడు ఏ మాత్రం కూడా నా తండ్రి మరి అవకాశాలు లేని టైంలో కూడా అతడు ఎన్ని సంవత్సరాలు మరి ప్రభు ఆ నుంచి మా దేశం వచ్చి అయా మరి అతన్ని పడవల మీద ఆకలికి అల్లాడుచు వానకు నానుతూ ఎండకెడుతూ వచ్చి బాబా మీ ప్రేమ స్వార్థ ఇక్కడ ప్రకటించినందుకుంటున్నాయన మరి మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం నాయన అతడు ఈ సాక్షిగా చనిపోయాడు నాయన అంతే తాగపరితమైన జీవితాలు ఎవరకు అయినాయన స్తోత్రం మా హృదయాలను మేము పరీక్షించుకొని ఆయన మమ్మల్ని మేము పరీక్షించుకొని ఇతరులకు మాదిరిగా సాక్షులుగా ఉండిన ఆయన అనేకులకు మీ ప్రేమ స్వార్థ ప్రకటించే కృపణ అనుగ్రహించి మీ మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ఏ చూపిస్తున్నా ప్రార్థిస్తున్నంతండి ఆమె రైతులు కోసం నేను ప్రార్థిస్తాను స్తోత్రం నైనా పరిశుద్ధిడ మైమోన్నతుడ సర్వాధికారి సరసృష్టికర్త అయిన ప్రభా వందనాలు ప్రభావ నిన్న నేడినంతరం మీక రీతికున్న వందనాలు ప్రభావ ఏసు ఈ రోజు వాక్యం చేత మమ్మల్ని బలపరిచదేవా దీవించిన దేవా ఆశీర్వదించిన దేవానికి వందనాలు ప్రభావ ఈ రోజు మా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం చెల్లిసినాం నైనా ఏసు వాక్యం సరంగా మేము టీవించి లోబడే శక్తి మాకు దయచేయండి మాలో ఎటువంటి పాపం లేకుండా సహాయపడండి ఇంకా పరిశుద్ధపరచండి నీ రాకడకు మిమ్మల్ని అందరూ సిద్ధపరచుకోండి ప్రభావ తొలగించండి నా ప్రభావ తండ్రి రాకడక మమ్మల్ని అందరి సిద్ధపడాలి ప్రభు అయా ప్రభానికి వందనాలు ప్రభు ప్రభా వాక్యం మాలో ఎటువంటి లోపం నా పాపం తీసివేసి మమ్మల్ని కడగండి పరిశుద్ధపరిచి రాకడకి ఇంకా వాక్యం చేత ఉదక స్థానం చేయబడు కాక ఉపవిద్యాన్ని విద్య మమ్మల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించండి ప్రభావ ఏసు ప్రభా ప్రతి ఒక్క మాట చేత మమ్మల్ని భద్రపక్ష దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ఆయన ఏమించడం చెల్లించను నా ప్రభు అన్న తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం రాత్రి కాలం మందు ప్రేరాంశాల విషయంలో శ్రీనివాస్ బ్రదర్ ముట్టండి తాకండి స్వస్థ కన్ను క్లియర్ గా కనపడాలా స్వస్థత దయచండి ఏసు ప్రభు పట్ల న్యాయం తీర్చండి నాయన ఏసుకృష్ణ ఆవుల ప్రతి ఒక్క కేసు ఆ బిడ్డ గొప్ప విజయాన్ని దయచేయండి ఆ బిడ్డ ప్రతి ప్రయాసం వ్యర్థంగా కూడా సఫలం పరచండి రవిచల బ్రదర్ ముట్టడి తాకండి కిడ్నీ లీవర్ హార్ట్ ప్రాబ్లం ముట్టడి తాకండి అయినా రిపోర్ట్స్ నార్మల్ ఉంటే ఆపరేషన్ చేస్తున్నారు ప్రభు ఆ కన్ను ఆపరేషన్ జరగాల మీరే కార్యం జరిగించి నేను నామనికే న్యాయం తెచ్చుకున్న అటంకారాన్ని తొలగించండి కామమ్మ రాజేష్ ప్రభా ముట్టడి తాకండి క్యాన్సర్ రోగం నుంచి విడుదల దయచేయండి దురాత్మశక్తి చీకట శక్తి గద్దించి విడుదల కలగ చేయండి ప్రభ రీ ముట్టడి తాకండి మరి పక్షవాయితో బాధపడుతుంది ప్రభ బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతుంది మా సర్జరీలో గొప్ప విజయాన్ని దయచేయండి ప్రతి ఒక్క సర్జరీ యేసు జరగకుండా సహాయపడండి దేవు క్యాన్సర్ రోగాన్ని తొలగించండి స్వస్థత దయచేయండి వాళ్ళ కుటుంబానికి న్యాయం తీసేది దేవుడు ప్రభా మీరే సహాయం చేయండి కుటుంబంతో విశ్వాసం బలపరచండి ఆయన ఉన్న అప్రభ ఉన్న తండ్రినికే వంద నాలుగు చిన్న బిడ్డలు ముట్టాడి తాకండి మంచి చదువుకోవాలా ప్రతి ఒక్క స్థాయిలో ఉన్నత స్థాయిలు ఎదగాల ప్రభా వల జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి వినసిట్ కి తోడేయండి కానీ విశ్వాసన బలపరచండినైనా అనుసేమ ముట్టాడి తాకండి దేవ డాక్టర్ జ్ఞానం దయచేసి సర్జరీ జరగాల గొప్ప విజయాన్ని దయచేయండి యేసుప్రభ సంపూర్ణంగా స్వస్థత పొందాలా వృద్ధాప్య జ్ఞాపకం చేసుకోండినైనా తండ్రి ను కనికరించే తండ్రి ప్రభా మీరే కారం జరిగించండి శక్క పాపన ముట్టేడు తాకంటే దేవా బిడ్డకి ఇన్ఫెక్షన్ తీసివేసిన దేవా స్వస్సపర్ష దేవానికే వందనాలు ప్రభ ఆ బిడ్డ చేయి స్ట్రైట్ గా జరగాల ప్రభా మీరే కారం జరిగించండి మీరే కారం జరించిన నామానికి మేమ సుందర బ్రదర్ ముట్టేడు తాగండి తాగుంచి విడుదల పొందాలా ఆ బిడ్డ సంపూర్ణంగా యశ్వకృష్ణ నామంలో స్వస్సత పొందాలా ప్రభా నిమోనిచ్చ కూడా విడుదల సేవ చేయాలా కుటుంబంతో రక్షిపబడాలని ఆయన ఇంకా సేవల బలంగా వాడికోండినైనా ఏసు ప్రభ ఆ ముట్టడి తాకండి స్వసపర్చని ఎన్ని ఎరితో బాధపడుతుండనైనా మంచిగా సక్సెస్ఫుల్ గా జరగాల ఆపరేషన్ ప్రభా మీరే కార్యం జరిగించి నామనిక మేము తెచ్చుకోండి బ్రదర్ ముట్టడి తాకండిదైనా ఏసుకృష్ణ నామలో బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా రోగాన్ని కొట్టివేయండి చీక చండినైనా బిడ్డకు నెమ్మది శాంత రక్షించుకోండి ఆత్మ నీ చెందికే ఎస్ ప్రభావ నీ చెంది కొన్ని సహాయం చేయండి కుటుంబంతో రక్షించుకుని ఆమెను వింపించుకోండి ప్రభావ ప్రతిసారి ముట్టడి తాకండినా ఆ ప్రదర్ ముట్టడి తాకండి మరి ఎక్కడైతే సర్జరీ జరిగిందో ప్రభా అక్కడ స్వస్థత పొందాలా ఏసుకృష్ణ నామంలో దేవ ఎక్కడికైనా రాడేసిరా తీసివేం పడాలా ప్రభుత్వం దాగా అప్పుడు లేచి చక్కగా నడవాలా ఏసుకృష్ణ ఆలో కుటుంబంతో ఆదరించే దేవుడో ప్రభ కుటుంబంతో రక్షించుకొని ఈ నామానికి మేము తెచ్చుకొని చెందరక నృష్టం ముట్టడి ఆ భయంకర వ్యాధి నుంచి విడుదల పొందాలని ఆయన నువ్వు దేవుడో ప్రభనికి అసాధ్యమంటే ఏది లేదని కృపలో జ్ఞాపకం చేసుకోండి ఆ కుటుంబానికి స్వశత విడుదల దయచేసి రక్షించుకొని రాక ఏసు ప్రభానికే వందనాలు దిరి బ్రద ముట్టడి తాకండి అప్పుడ మంచి జాబును ఉద్ద నిలబెట్టండి ప్రభా ప్రతి ఒక్కరి చీకట శక్తులు గర్దించండినైనా బ్రదర్శి సేవలో వాడుకోండి ఏసుకు సున్నాములు గొప్ప విడుదల కలగించండి చేసేవను ఫలిం చేసి ఆ బ్రదర్ జ్ఞాపకం చేసుకుని రాకటి తప్పుకోండి ప్రభా ఇందు పాపను ముట్టడి తాకండినైనా మరి యాక్సిడెంట్ అయింది ప్రభా కాల్ సర్జరీ విషయంలో గొప్ప అద్భుతం మీద జరిగించండి ఏసుకృష్ణ ఆ కాలు అత్తుకొనుకోండి ప్రభా గొప్ప విజయాన్ని విద్య అయితే స్వసపరిచే దేవుడో ప్రభా యేసుకృష్ణ నామలో విడుదల కలగ చేయండి నెమ్మదిద్దాండి కుటుంబంతో రక్షించుకోండినైనా సరస్వతగా నడిపించండి విడుదల కలగ లేవనెత్తండి గొప్ప వాడుకోండి మైమ పొందండి చీకర్షి విడుదల పొందాలా ఏసు మీరే కాలం జరిగించి పతకొప్పుడు జ్ఞాపకం చేసుకుని రాకడి తప్పకొండి రాకడతి త్వరలో ఉందినైనా కుటుంబాలు మారుమారకుండా కుటుంబంతో రక్షించుకోండి ఆయన పతకొల రెక్కలకి ఇద్దరు భద్రపరచ క శోధన తప్పింపబడాలా ప్రభా యేసు ప్రభానికి వందనాలైన క్రైస్తవులంతా యేసు ప్రభా శ్రంబల గుండకపోతున్నారు ప్రభా వాళ్ళంతా సత్తానికి నడిపింపబడాలా ప్రభ మీరే కారం జరిగించి కొన్ని ఆత్మని సంధికి నడిపిపబడాలా గొప్ప విజయాన్ని మీరు దయచేయండి ప్రతి ఒక్క క్రైస్తవులతో మీరు మాట్లాడండి ఆయన మతం నుంచి విడుదల పొందాలా సత్యంకి రావాలా ప్రభావ వాళ్ళ ఆచారం నుంచి విడుదల పొందాలా వాళ్ళంతా సత్యానికి వచ్చింది కాక ఏసు ప్రభానికి అబద్ధ పోద మోసపుచ్చి ఆత్మ నుంచి విడుదల పొందాలా ఏసు ప్రభ మీరే కారం జరిగింది అమ్మనిక మేము తెచ్చుకోండి ప్రభ ఎక్కడైతే హింస అవుతుందో ప్రభ క్రైస్తవులకు అక్కడ మీరే తోడైనండి వాళ్ళ జ్ఞానం దయచేయండి ఐశ్వ్రభానికే వందనాలు ప్రభావ వాళ్ళకు తెలియపరచండి ప్రభావ గొప్ప విజయాన్ని దయచేయండి అంధకారులు చీకటించి విడుదల పొందాలా బంధకాలు చీకట్లైసంలో గద్దించి వాళ్ళకు విడుదల కలగాల ప్రభావ మీరే కారం జరిగించండి నాయన అయాని కృపలేంది ఏది జరగదు ప్రభ మీరే సహాయం చేసి రక్షించుకొని ఈ నామానికి అభిమాను తెచ్చుకోండి రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నీకు కోట్లాది వందన స్తోత్రం చెల్లిస్తాం వాకెం మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ మా గొప్ప విజయం తండ్రి నీకే స్తోత్రం చెల్లిస్తూ నేను అక్కడికి సిద్ధపరచుకోమని నమానికి అభిమాను తెచ్చుకోమని నజడని ఏసుకు సమణి వేడుకుంటున్నాం తండ్రి అమెన్ అమేన్ సిస్టర్ ప్రైజ్ అలర్ట్ కృప సమాధానము వరి సకల పరిస్థితుల్లో మా కేబీపీఎం బ్రదర్ సిస్టర్ అందరికీ తోడైండి నడిపించిన దాకా